ప్రతి గీချင်း నా రాజీవం నీవే నా యేసయ్యా నిన్ను పరువను మరువను మరువని యేసయ్యా నిన్ను విరువను విరగను వేరగని యేసయ్యా నిన్ను పరువను మరువను మరువని యేసయ్యా నిన్ను నా ే సయ్యే పుట్టిన వాడే సయ్య శిలో పాపం నంద నిన్ను ఏ సయా న్ అవర్ టైమ్ ఒక హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇది అనేది ఆడియో అది ఆన్ చేస్తావా స్కైప్ అడుగు వీళ్ళండి సిస్టర్ని అడుగు కొంత కండ్లు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రవ్వా నా అతను మాట్లాడు నా జీవితాలు సరిజాయి ప్రవ్వా నాలో ఎటువంటి బలహీనతలను చూపించునైనా నన్ను బలపరచండి నా జీవితము నాజీరు చేయబడ్డ జీవితం నేను రక్షింపబడ్డ వాడను రక్షింపబడ్డ దానను ఏ రీతిగా నీ కొరకు జీవించాల ప్రవ్వస్ We give you all the glory to God be magnify him glorify him sanctify him hallelujah hallelujah thank you jesus the dostaharis masore ke liye and the nadera ke liye shukr dostaharis ke liye bahut sundar hai to hai mere shukr se fiziki se thank you lord jesus thank you jesus all the glory to God be magnify him glorify him sanctify him hallelujah పరశు తరవా తండ్రి మీకు వదనాలనైనా మహోనతరగు మా దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం రవ్వ ఇంతవరకు మిమ్మల్ని స్థుతించలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలనైనా ప్రభ మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారనైనా ప్రవ్వా ముఖ్యంగా ప్రవ్వ సాక్ష్యం పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలనైనా అదే రీతిగా ప్రవ్వ మీ శరీరక్తంలో పాల్పొందే యోగ్యతను మాకు వందనాలు ప్రవ్వ ఇప్పుడు మీ స్వరం వినాలను సిద్ధపడుతున్నాంనైనా మా హృదయాలను సరిచేయండి అవును ప్రవ్వ వినే చెవులను అనుగ్రహించండి అర్థం చేసుకోండి ఆ యొక్క తన మళ్ళీ అవగాహన శక్తిని అనుగ్రహించండి మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకునేలాగానే సహాయపడండి మా మనసుని మీ మీద కేంద్రీకరించుకునేలాగానే సహాయపడండి ప్రవ్వ మా మనసుని ఎటు పరిపరుదలక పోనేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం మా మనసుతో మేము మాట్లాడుకుంటున్నాం ప్రవ్వ ఎటు దిక్కు చూడడానికి వీల్లేదు ఎటు తలంపులు రావడానికి వీల్లేదు ఈ లోకపు తలంపులకి షట్ డౌన్ ఏసు క్రీస్తు నామంన మీతో మేము టీవీ కావాలా పరలోకంలో మేము తన ఓ ప్రవ్వా నివాసం చేయాలా ప్రవ్వా మీతో మేము ధ్యానించాలా మీ మాటలు మేము వినాలా మేము ఈ లోకంలో ఏం పని చేయాలనో అది మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం మీ మైమార్దంగా నిలబెట్టుకోమని ఏ సూక్రీస్తునైనా ప్రార్థిస్తున్నాం మాతో ఇప్పుడు మాట్లాడండి బలపరచండి మా జీవితాలలో ఆదరణ దయచేయమని ఏ సూక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఇది కృత్ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము సరే కొంతమంది రకరకాల ప్రాంతాలలో వింటా ఉన్నారు ఈ వాక్యము ప్రభు మీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కృతజ్ఞత భావంతో ఈ కుటుంబము ఇక్కడ ఈ కూటమి ఏర్పరచుకున్నది అంతే కదా బ్రదర్ ఏకున్నాడు బయటకు పోయింది ఇది ప్రాబ్లం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రేయర్ పిలిచిన వాళ్ళు ఉండాలా మార్తా మరి ఇలా గురించి ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను ఎక్కడ పోయినా మారతలాగా మాకు ఏం పెట్టద్దు మాకు అవసరమే లేదు మారత పెట్టే మారత ఏస్రోకి ఎన్నో రకరకాల వంటకాలు వడ్డించాలనే ఆశతో లోపల పనిచేస్తుంది అనేకమైన పనులతో అలసిపోతుంది మార్తా క్రైస్తవ జీవితం ఇట్లుంది ఈరోజు మరియా అట్లా లేదు ఆయన కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని వింటా ఉంది వాక్యం నేర్చుకోవాలా తపన ఆశ ఎందుకంటే ఇందులో జీవం ఉంది ఈ వాక్యం నీలోకి వెళితే జీవం వస్తుంది ఎటువంటి చీకటి శక్తులు ఉండలేవు నీ దగ్గర నీ కుటుంబంలో నీ జీవితంలో కాబట్టి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని వాక్యం వినాలా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎందుకంటే ఏ వాక్యం కాబట్టి మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది తన జీవితంలో ఏందది వాక్యం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని వినాలా అన్న ఆశ ఈరోజు చాలా ఉంటాయి వాక్యాలు యూట్యూబ్లో పెట్టుకుంటారు అక్కడ పెట్టుకుంటారు కన్వీనియంట్గా నిన్న ఒక బ్రదర్ ఫోన్ చేసిండు సంపత్ బ్రదర్ వాళ్ళ చుట్టం మోజస్ అని ఆయన తెల్లవారి పోయినట్టు చర్చకి తెల్లవారి వెళ్ళిపోయి ఆశ ఇప్పుడు ఏం చేసినప్పుడు అంటే ఒంటరిగా బ్రదర్ ఇంట్లో అంటున్నాడు ఒంటరిగా ఏం చేసిన బ్రదర్ అంటే సంపత్ బ్రదర్ చెప్పిండు చెరువు కట్టలు తెగిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయంట అందులోంచి మంచి చేపలు వచ్చాయంట ఎవరో చేపలు పట్టుకొచ్చి నాకు ఇచ్చినట్టు రెండు చేపలు ఒంటేరి ఉన్నాడు రెండు చేపలు ఇంకేంటి వినరు మళ్ళీ మంచిగా వండుకొని తిను అట్లుంది క్రైస్తవ జీవితం ఈరోజు కదా దేవుని వాక్యాన్ని సండే కూడా వాక్యం విలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు ప్రపంచాత్మకంగా ఎంటర్టైన్మెంట్ పరిశుద్ధాత్మకి అవకాశం ఇస్తలేదు చర్చి ఈరోజు చూడండి నేను అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాను త్రిత్వపు బోధల్ని మనం నమ్ముతాం తండ్రి కుమార పరశుదాత్మ త్రియేక దేవుడు ఆయన ఒక్కడే దేవుడు కానీ మూడు ఆయన పాత్రలు అవి మూడు పాత్రలు అవి అంటే త్రీ ఇన్ వన్ అంటాం కదా ఆయన త్రిత్వంలోని మొదటి వ్యక్తి రెండో వ్యక్తి మూడో వ్యక్తి అంటాం మొదటి వ్యక్తి తండ్రి రెండో వ్యక్తి కుమారుడు మూడో వ్యక్తి పరశుధాత్మ చెప్తాం కదా ఆయనని ఎందుకు మనం తండ్రి అని సంబోధిస్తాం చెప్పండి ఆయన ఇసని తండ్రిలాగా చేయి పట్టుకొని నడిపించండు ఐగుప్తు నుంచి అందుకు ఆయన తండ్రి అని సంబోధిస్తున్నాం నిన్ను పుట్టించినవాడు నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు కాబట్టి తండ్రి తండ్రి అని సంబోధించాలన్నాడు శిష్యుల చదువుతున్నారు ప్రభుని ఎట్లా ప్రార్థించాలా తండ్రి అని సంబోధించామంటు ఫస్ట్ ప్రార్థనలో తండ్రితో సంబోధిస్తూ ఉంటాడు తర్వాత ఆ తండ్రి కుమారుని రూపము దళించి ఈ లోకంలోకి వచ్చిన యేస గ్రంథాలు మనం చూస్తుంటాం కదా ముఖ్యంగా తొమ్మిదవ ధ్యాన్ ఎందుకంటే యేసు ప్రభు కుమారుని ఈ లోకంలోకి రావడము తన ప్రాణాన్ని మన కొరకు కిరాధనంగా అర్పించడం కానీ నేను ఒక విషయం మీకు చూపించాలనుకుంటున్నాను ఏంటంటే తండ్రి తన పని ముగించిండు ఈ సల్బెలు ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాలు నడిపించాడు దాని తర్వాత మలాకి గ్రంథం వరకు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ నడిపించిండి వాళ్ళని తర్వాత మన ప్రభు రావడం మనం చూస్తున్నాం ఆయన చాన తక్కువ కాలమే లోకంలోడు ఆయన పని షార్ట్ టైం చాలా తక్కువ కాలం ఆయన పని ఏందది ఆయన ముప్పై సంవత్సరంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు కానీ మూడు సంవత్సరాలే సేవ పరిచయ చేసి ఈ సంస్థ సృష్టికి పాపం నుంచి విడుదల కల్పించిండు మనిషికి విడుదల కల్పించండి జస్ట్ త్రీ ఇయర్స్ అంతే ఆ మూడు సంవత్సరాలు తన పని ముగించుకున్నాక ఏం జరిగిందన్న విషయం గురించి నేను ఇప్పుడు త్వరగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను యేసువు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ముఖ్యంగా చూడండి మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను చూపించాలనుకుంటున్నాను మీరు దేవుడు నరుణ్ణి సృష్టించండి కదా మటితోని కానీ నేను చూపించిన మీకు వాక్యం గతంలో గుర్తుందో లేదు దేవుడు ఇద్దరు ఇద్దరు మనుషులను సృష్టించాడు కదా ఒక నరుణ్ణి మటితో సృష్టించాడు ఇంకొక నరుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా కదా ఇద్దరు అయితే నేను గతంలో కూడా చూపించిన యోగు గ్రంథంలో ఇంకొక జీవిని కూడా తన స్వహస్థాలతో సృష్టించాడు సర్పముని కూడా తన చేతులతో సృష్టించండి ఎందుకు సృష్టించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ప్రభా ఎందుకని మీకు ఉపజెప్తున్నది మీరు వెతుక్కోండి ఆ జవాబులు కదా దేవుడు ఆదాముని మట్టి తీసుకొని తయారు చేసిండు కదా యేసు ప్రభు మట్టితో చేయబడ్డ మనిషి కాదు ఆయన పరిశుధాత్మ ద్వారా గర్భం ధరించాల్సి వచ్చింది కన్యా మర్యా కదా కాబట్టి ఆయన వేరే ఒక మనిషి అందుకే చూడండి లభాదయం ఎవరైనా చదువుతారా మొదటి కొంతుల దర్శన పత్రిక పదిహేనోధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచ్చనాలలో చూడండి ఆదాము మొదటి మనుషుడు మొదటి మనుషుడు కదా తర్వాత అవును తర్వాత చూడండి కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆత్మ మొదటి ఆదాము శారీరకమైన వాడు కడపటి ఆదాము ఆత్మీయమైన వాడు అంటే మట్టితో చేయబడిన వాడు కాదు ఆ విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అనేది మీరు అర్థం చేసుకోవాలా చాలామందికి అర్థం కాదు ఇది ఎందుకు సృష్టించాడు అంటే దేవదూతలని ఆయన ఎందుకు సృష్టించాడు మనిషిని ఎందుకు సృష్టించాడు ఈ విషయం మీకు అర్థం కావాలా అప్పుడు నువ్వు ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నావో అర్థం చేసుకుంటావు లేకపోతే అందరిలాగనే పుడుతున్నారు అందరులాగానే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కుటుంబాలు స్థిరపరచుకుంటున్నారు కాలాలు ముగించుకుంటున్నారు అది కానే కాదు విధానం అది అందరు పాటిస్తున్నారు కానీ నీకు ఒక ఇచ్చిండు ఈ సమస్త సృష్టిలో మనిషికి బహుగా ప్రాముఖ్యత ఇచ్చిండు ఎందుకు తెలుసా నీతో సహవాసం చేయాలని నీతో బస చేయాలని ఆశపడుతున్నాడు కానీ మనిషే మొదటి నుంచి తృణీకరిస్తున్నాడు ఆదాము అవ్వలు మీరన్నా చాలామంది ఒక పాస్తారు చెప్తుంటే కూడా నేను విన్నాను హవ్వ పాపం చేయకుని టే ఈరోజు ఇట్లా ఉంటుండే అనేష్ నేనన్నా నీకు తెలుసా బ్రదర్ మీరు ఒకటే దశలో ఆలోచిస్తూ హవ్వ పాపం చేసిందని నేను చూపించాల మీకు ఫస్ట్ ఆదాం పాపం చేసింది అనేష్ ఒంటరి పెడమ్ కూడా కాదు అన్ అందుకే నీకు పరుశుధాత్మ నడిపింపు అవసరం పరిశుధాత్మను వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తారు స్త్రీ పాపం చేసింది స్త్రీ పాపం చేసింది అందరూ వ్యతిరేకిస్తున్నారు కానీ నేను చూపించిన ఆదామే ఫస్ట్ పాపం చేసి ఏం తెలుసా దేవుడు మనిషిని సృష్టించింది మనిషితో సహవాసం చేయడం కోరి దూతలతో పుట్టిన కూడా ఆయన సహవాసం చేయడు దూతలను ఎందుకు సృష్టించుకున్నాడు ఆయన శుద్ధించడం కోరికే ఆయనకు పరిచయ చేయడం కోరికే కానీ దూతలతో పాటు ఆయన నివసించాలా వాళ్ళతో సహవాసం కలిగి సంభాషించాలా అన్న ఆశ ఆయనకి లేదు మనిషితోనే మనిషితోనే సంభాషించాలా మనిషితోనే సహవాసం చేయాలన్న ఆశ తప్పనయనకుంది మనిషిలో జీవించాలా అన్న ఆశ దేవునికి ఉన్నది ఈ లోకము దాన్ని గ్రహిస్తలేదు కానీ నువ్వు గ్రహించినవా ఈరోజు తీర్మానించుకో ఆదము చేసిన పాపం ఏంది బ్రదర్ దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు నువ్వు ఎప్పుడు వస్తావా ఆయన సన్నిధికి అందుకే ప్రార్థనకు ప్రార్థన తివ్వాలా కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేయమని చెప్పినా కనీసం ఒక గంట ప్రార్థన చేయగలిగితే నీ దగ్గరికి ఏ రోగాలు రావు నేను రుజువుపరిచిన ఇన్ని సంవత్సరాలు కదా సేవా పరిచయలు కనీసము మూడు గంటల నుంచి ఆరు గంటలు ప్రార్థన చేయకపోతే నిన్ను రోగాలు పట్టేస్తాయి ఎందుకంటే నేను బలహీనంగా చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే నువ్వు బలహీనం నువ్వు సేవ చేయలేవు చర్చ్ కోలాబ్స్ అవుతుంది వాడికి ఇష్టం అది దుష్టునికి కాబట్టి చర్చ్ కొలాబ్స్ కాకుండా ఉండాలంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాల పరిశుద్ధంగా జీవించాలా నీ జీవితాన్ని సమర్పించుకోలే సంపూర్ణంగా ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండాలా ఎంతగా నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే అంతగా ఆయనను చూడగలవు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నావు నీకు అన్న సజీవుడు నువ్వు చూడాలా మతం చెప్పదు మతం చెప్పదు నీకు ప్రభుని చూడాలా లేదా నేను కాలం విడిచిపెట్ట చూస్తా ఏం హృదయ శుద్ధి గలవారు దేవుని చూచిద్దరని వాక్యం ఉంది ఎప్పుడు నేను నేర్చుకున్నావు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చూడాలి ఎందుకంటే భక్తులు అందరూ చూసినరు ఈ లోకంలో ఉన్నప్పుడే యేసుప్రభుని కళ్ళారా చూసినరు ప్రార్థనలో చూసినరు ధ్యానంలో చూసినరు ఆయనతో సంభాషించు ఆయన స్వరం విన్నరు నువ్వు వింటున్నావా నువ్వు ఆయన చూస్తున్నావా నేను చెప్తున్నాను క్రైస్తవుడు ఏంటి క్రైస్తవులు ఏంటి ఆయనని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నప్పుడు నీ క్రైస్తవత్వము పనికిరాందంగా తయారైపోతుంది నీ విశ్వాసము క్రియారూపకం లేకపోయింది ఆయన సజీవుడు ప్రవక్తలు అందరూ చూసారు అపోసులు అందరూ చూసినారు ఆయన చనిపోయి తీరి లేచిపోయినాక కూడా చూసినారు కదా పావులు చూడలేదా ఎంతమంది భక్తులు చూసారు కదా నేను ఈరోజు కూడా నువ్వు నేను చూస్తున్నాం మీరు అన్న చూస్తున్నాం కదా గారు చాలా బాగుంది మీరు సమర్థించుకుంటున్నారు అంతే కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రభుని చూడాలా నేను మీకు ఆ సవాల్ చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనని చూసిన వారు ఎవరు కూడా తొట్టిలలేదు బైబుల్ అంతట్లో ఆయనని దర్శనము ముఖాముఖిగా చూసినవారు ఆయన సింహాసనం మీద కూర్చుని చూ ఆయన దర్శనాన్ని చూసిన వారు ఎవ్వరు పడిపోలేదు బైబుల్లా పౌలంటు దమస్కు మార్గంలో చూసిన ఆ దర్శనంని నేను ఎప్పటికీ మర్చిపోలేదు నా జీవితంలో అంటున్నాడు ఏ రోజు పడిపోలేదు ఆయన హీరో నేను రెండు హీరోలను చూపిస్తాను బైబుల్లో నా ఫేవరెట్ హీరోస్ ఇద్దరే బైబుల్లో ఇంకా ఎవ్వరు కాదు అంటే మనుషులలో ఏ నాకు హీరో కాదు ఏశ్వరావు నా దేవుడు ఏశ్వరావు నా రక్షకుడు నన్ను పుట్టించినవాడు నా తండ్రి అయినా కానీ నాకు ఇద్దరే హీరోలు పాత నిబంధన కాలంలో హానుక్ దేవునితో నడిచిన వాడు నువ్వు నడుస్తున్నావా మళ్ళీ నీ హీరోని నువ్వు వెంబడించాలి కదా ఈ లోకపు హీరోలను వెంబడిస్తారు దాని ముందు కూర్చొని మీ ఇంట్లో నడుస్తలేదు నాకు తెలియదు అది నడుస్తుంది అది ఈ మధ్య జడిపోయింది అది పర్ఫెక్ట్ టైంకి జడిపోయింది అది తప్పులేదు దాంట్లో దేవుని విషయాలు మీరు చూసుకోవచ్చు కదా అందుకు టెక్నాలజీ దేవుని సువార్త ప్రచారం కొరకు దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కానీ ఈ లోకం దాన్ని చితగా మార్చుకుంది సమస్తం ఆయన కల్పించిందే మన కొరకు మనం దాన్ని ఆయన మహిమ కొరకు వాడుకోవాలా కాబట్టి చూడండి దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆదాము నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ఎక్కడున్నావు అంటే వచ్చేస్తున్నప్పుడు అవ్వ తండ్రి రావాలా ఆదాంతో పాటు కూర్చోవాలా ఆదాంతో ఎన్నో విషయాలు చెప్పాలా అదాము నేను నీకు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చిన అక్కడుంది వాక్యం మీరు ఈ సమస్త సృష్టిని ఏలాలా అది దేవుడు మనిషికి అనుగ్రహించిన ప్రణాళిక ఆయన సంకల్పం ఆయన సంకల్పం ఏంటంటే మనిషి అనేవాడు దేవుడు అనుగ్రహించిన దేవుడు సృష్టించిన ఈ సృష్టి మీద అధికారం పొందుకొని దీన్ని పరిపాలించాల రోమరాష్ట్ర పత్రిక ఎనిమిది అధ్యయనంలో చాలా తేటగా ఉంది ఈ సృష్టి మన కొరకు చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది నువ్వేం చేస్తున్నావు ఈ సృష్టికి విడుదల కల్పించడం కొరకు దేవుడు నిన్ను నన్ను బ్రతికింపజేసిడు ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ కొరకు కాదు జస్ట్ పాటలు పాడుకొని హలలియ్య పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి పోయి పండుకునే జీవితం కానే కాదు క్రైస్తవ జీవితం కాబట్టి ఈ సృష్టికి విడుదల కల్పించడం కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్న అందుకే ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికల్లో ఎప్పుడు మంది అందిస్తాం ఆరోధ్యంలో ఇది యుద్ధం ఈ విశ్వాసము యుద్ధం క్రైస్తవ జీవితము యుద్ధము ఇది ఇతరుల విశ్వాసం కాదు ఇతరుల మతం కాదు ఇది మతమే కాదు ఇది యుద్ధం నువ్వు తెలిసి తెలియక ఈ యుద్ధంలోకి అని చెప్తా ఉంటాను రక్షింపబడ్డవారు ప్రభుని స్వీకరించిన వారు అందరూ నువ్వు యుద్ధం పోరాడతావా నీ ఇష్టం ప్రభు నాకు విజయం ఈ ప్రభు అంటారు యుద్ధం లేకుండా విజయం ఎట్లొస్తుంది పిచ్చితనం కాకపోతే యుద్ధంలోనే లేకపోతే నీకు విజయం ఎట్లొస్తుంది యుద్ధంలోను సైనికునివి సై పో నువ్వు కొట్లాడాలా కొట్లాడుతున్నావు షెరలతో కాదు అంటాడు ఆరో అధ్యాయంలో నువ్వు కొట్లాడుతుంది ఎవరితోని చీకటి శక్తులతోని సైతాను శక్తులతోని రకరకాల దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు కళ్ళకి కనిపించని వాటితో నువ్వు ఎట్లా పోరాడుతావు అందుకే వాటిని చూడాలంటున్నా అందుకే నీకు ఆ కన్నులు కావాలా ఆత్మీయ నేత్రలు విప్పు ప్రవ్వా ఈ పొరలు తీసే ప్రవ్వ నేను వాటిని చూడాలా నేను రకరకాల దయాలను చూసిన వాడిని ప్రభుని చూసిన వాడిని కాబట్టి ప్రభు స్వరం విన్నవాన్నిగా చెప్తున్నాను కాబట్టి పరలోకంలో ట్రావెల్ చేసిన వాడిని నేను చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్పను ఇట్లా ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఈ అనుభవంలోనికి రాకపోతే వేస్ట్ జీవితం నీ పిలుపు ఏందో నీకు తెలియదు ఈరోజు కూడా క్రైస్తవ జీవితం అట్లుంది ఈరోజు ప్రపంచాత్మకంగా ఎండిపిన చెట్టులాగా తయారైంది ఫలం లేదు పుష్పం లేదు ఏం లేదు జీవితం రొటీన్ లైఫ్ మెకానికల్ లైఫ్ ఇంటలెక్చువల్గా తయారైంది చర్చ్ ఈరోజు బాగా ఇంటెలిజెంట్గా ఇవన్నీ వాక్యాలు చేస్తారు కానీ శక్తి లేనే లేదు సవాల్ చేసేటప్పుడు కొంచెం బాధాకరం అనిపిస్తుంటుంది కానీ చెప్పకపోతే నాకు నేను ఉత్తరవాదిగా ఉంటాను ఓ రోజు నేను లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఇవి చెప్పకపోతే ఆయన పొందిన గాయల చేత స్వస్థత అని ఎంతమంది చెప్తుంటారు కానీ ఈరోజు చర్చలో స్వచ్చత ఉందా ఎన్ని రకరకాల రోగాలతో బాధపడుతున్నారు ఎంతమంది పాస్తర్లు నా దగ్గరకు వస్తుంటారు చెప్తుంటారు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఎక్కడ నీకు స్వస్థత నువ్వు వాక్యాన్ని నీ జీవితంలో ఎందుకు పాటించలేకపోతు స్వచ్చత ఎందుకు పొందుకోలేకపోతీవి నువ్వు ఏ రీతిగా ఆయన సజ్జుడని చెప్పగలవు నువ్వు ఆయన చూడనే చూడకపోతే కాబట్టి ఈ దినము మనం తీర్మానించుకోవాలా నేను సవాల్ తీసుకుంటాను ఇక్కడ మీదటనన్న నేను వేసుకోవడం చూస్తాను విధానం ఏది విధానం నాకు జ్ఞాపకం ఉంది ఒకరోజు హేజకయ్య చనిపోతున్నాడు యేషయ్య భక్తుని పంపించిండడు దేవుడు పోయి చెప్పు నీ ఇంటిని చక్కపరచుకో నువ్వు చనిపోబోతున్నావు రాత్రి అప్పుడు హేజకయ్య రాత్రి అంతా ప్రార్థించిండు యషయ్య ఇంటికి వచ్చేసిండు తన ఇంటికి వచ్చి ప్రార్థనలు కూర్చున్నాడు హేజకయ్య అక్కడ కన్నీళ్ళు వెడుస్తూ కన్నీళ్ళు వెడుస్తూ గోనె పట్ట ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు యశక్ పట్టాడు మల్లా పో ఎక్కడికి పో హెజక్యతో పోయి చెప్పుకో నీ ప్రార్థన విన్నా నేను కానీ నేను అన్న నేను అంటున్నది ఏంటంటే హెజకియాకి ఎందుకు చెప్పలే హెజకియా ఎందుకు చూడలే హెజకియా చూడొచ్చు కదా దేవుణ్ణి యశైనా ఎందుకు చూడాలా యశైనా ఎందుకు వినాలా ఒక సత్యం చేసుకోండి నీ జీవితం హెజకియలాగా ఉందా యశేలాగుందా పోల్చుకోవాలి మిమ్మల్ని మీరు మతపరమైన జీవితంలో హెజకియలాగానే ఉండిపోతారు ఆత్మీయమైన జీవితంలో పరిశుధాత్మ నడిపింపు ఉన్నవారు యేసేలాగా జీవిస్తారు ఏహెచ్ఎల్ చూసినా లేదా ప్రభుని సైన్యాలకు అధిపతి అవి యహోవా నాకు అదే అర్థం అనిపిస్తుంది సైన్యములకు అధిపతి అయిన యహోవా అంటే మన దేవుడు సైన్యంలో అధిపతి అంట మళ్ళీ సైన్యం ఎక్కడుంది సైన్యం ఎక్కడుంది సైన్యం ఎందుకుంది ఆయన దానికి ఎందుకు అధిపతి ఆయన క్యాప్టెన్ సైన్యలకు క్యాప్టెన్ అంట ఆయన మళ్ళీ సైన్యం ఎక్కడుంది అంటే ఇదంతా యుద్ధము ఈ లోకంలో యుద్ధం ఉంది నిన్ను పిలుచుకుందే దాని కొరకు నువ్వు యుద్ధం పోరాడాలా రోగాలను వ్యతిరేకంగా పోరాడాలా రోగాలను ఎదిరించడం నేర్చుకోవాలా నువ్వు ఎందుకంటే ప్రతి రోగము ఒక దురాత్మ అని నేను చూపించిన వాక్యం ప్రతి రోగం ఎందుకంటే అది జీవి అది అది ఎందుకు వస్తుంది నీ దగ్గరికి దానికి వస్తుంది కాబట్టి అది నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నువ్వు దాన్ని ఎదిరించాలా కాబట్టి ఇది యుద్ధము ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి వాటితో పోరాడి విజయం పొందాలా అనే దాని కొరకు దేవుడిని పెట్టింది ఈ లోకంలో ఎందుకు ఇవన్నీ లోకంలోకి వచ్చినాయి హవల్ చేసిన పాపం ఆదము నువ్వు నా దగ్గరకు వచ్చి నేను నీతో సహవాసంజలను ఆశపడుతున్నాను ఆదాము కానీ ఆదాము ఏమంటుండే తెలుసా నేను ఒంటరి వాడను నువ్వు ఎందుకు ఒంటరి వాడవు ప్రతి జీవికి ఒక జత ఉందే ఒక గొర్రె ఆడది కూడా జత పులి వచ్చింది దానికో జత ఉంది వాటన్నిటికీ జతలున్నాయి నేను ఒంటరి అని తలంచిండి అక్కడ స్టార్ట్ అయింది పాపం నువ్వు ఎప్పుడు ఒంటరి నీ ప్రభు నీతో పాటు సహవాసం చేయాలనుకుంటే నువ్వు ఒంటరి ఎందుకు అంటావు అని చేసిన ఫస్ట్ పాపం అది దాని తర్వాత ఆయన ఒంటరిగా ఉంటే దేవుడు భరించలేకపోయి వీడు వీని నేను సృష్టించి వీటితో పాటు నేను సహవాసం చేయాలనుకుంటే వీడు ఒంటరి అంటున్నాడే అంటే నన్ను తృణీకరించండే అంటే నేనంటే వానికి ఇష్టం లేదే మానవ బలహీనత చూపిస్తున్న దేవుడు ఆదాము నేను ఒంటరి అనుకున్నాడు నువ్వు అట్లా ఈరోజు నా ప్రభు నాకున్నాడు నాకు చాలు వాళ్ళ మమ్మీ బయటికి పోయిందా కాబట్టి ఆయన లో పాపం స్టార్ట్ అయింది దాని ద్వారా ఆయన స్త్రీని నేను తప్పు చెప్తలేను బాగా అర్థం చేసుకోండి ఆయన కోరిక చెప్పున్న దేవుడు ఆయన కోరికను తీర్చింది దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు బలైనత విన స్త్రీ ఒంటరి ఎందుకు పోయింది బ్రదర్ ఆమె ఒంటరిగా ఉండకపోయింటే సర్పము శోధించకపోయాడదే సైతాన్ని శోధించకపోయాడే అని అంటారు చాలామంది ఫాస్టర్స్ కానీ నేను చెప్తాను ఆదా అయ్యి ఉండి నువ్వెందుకు వదిలినావు నీ భార్యను నువ్వెందుకు వదిలేసినావు నీ భార్యను నీది కూడా తప్పే కదా మానవ హృదయము అది బాల్యం నుండే బహుఘోరమైనది అది చెడుతనంతో నిండి ఉంది బాల్యం నుండే అది మన జీవితం తయారైంది కానీ ప్రభు అందుకే ఈ లోకలకు రావాల్సి వచ్చింది నీ హృదయం నీ హృదయం బహు ఘోరమైన వ్యాధి బహు మోసకరమైనది దాని నుంచి ఎవడు విడుదల కల్పించగలడు యేసు ప్రభు తప్ప ఎవ్వరు నీకు వాటి నుంచి విడుదల కల్పించలేదు అందుకే ఈ హృదయము శుద్ధీకరించబడితే రక్షింపబడ్డవాడు అయితే ఆయన ఈ హృదయంలోకి వచ్చి నీతో నివసించాలనుకుంటుంది ఆయన మొదటి కోరిక అది దేవుని మొదటి ఆశ ఏం తెలుసా సహవాసం చేయాలని దూతలతో పాటు కాదు నీ హృదయంలో వచ్చి నీతో సహవాసం చేయాలని ఎంత ఆధిక్యత మనిషికి ఇచ్చాడు మనిషి అంటే ఎంత ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో కానీ దాన్ని మనిషి ధృనికరించండి బాగా అర్థం చేసుకోండి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ఆయన ఏ రీతిగా నీలో నివసించాలని ఆశపడుతున్నాడు ఆయన ఈ లోకంలో ఉంటే నీలోకి రాలేడు అందుకే ఆయన ఏమంటుండంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు మీకు లాభం ఇప్పుడు బాగా చేసుకోండి ఏసు రావు అంటున్న మాట ఏం తెలుసా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు మేలు ఏం బ్రదర్ అబద్ద బ చెప్తున్నావా నేను ఇక్కడ నుంచి పోతేనే మీకు మేలు ఎందుకు నేను ఇక్కడ ఉంటే వేరే ఒక ఆదరణకర్త మీ దగ్గరికి రాడు నేను ఇక్కడ నుంచి పోతే వేరే ఒక ఆదరణకర్తని పంపిస్తా అతను మీతో పాటు ఉంటాడు అదే అసలైన వాక్యం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా కానీ మనకి ఇంకా షార్ట్ టైం ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్సే ఓన్లీ ఇంట్రొడక్షన్ దీన్ని సెవెన్ పార్ట్స్ లాగా మన తర్వాత చూసుకుందాం చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో వాక్యం మన గ్రూప్లో ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను నేను సిద్ధపడకుండా ఎప్పుడు రావద్దు వాక్యం ఎప్పుడు రావద్దు నాకు తెలుసు ఒక చర్చ్ గురించి ఆ చర్చిలో మినిమం సిక్స్ అవర్సు ప్రార్థన పూర్వకంగా రాకపోతే స్టేజ్ ఎకండ్ అర్థమవుతుందా నేను పేరు చెప్పాను నాకు అవసరం లేదు మనకు పేర్లు ఒక చర్చ్ గురించి మాట్లాడుతున్నా అడుగుతారు వాళ్ళు బ్రదర్ మీరు ఈరోజు ఆదివారం వాక్యం చెప్పబోతున్నారు కదా ఎన్ని గంటలు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినరు వాక్యం ఒక గంట సేపు పెట్టినా దిగిపో మొహమీద్ చెప్పేస్తారట మినిమమ్ సిక్స్ అవర్స్ ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో సిద్ధపడకపోతే స్టేజ్ ఎక్కనియరా చర్చిలో మనం పాటిస్తాం ఐరో ఇక్కడ నుంచి ఏం స్టార్ గ్లోరి సిస్టర్ తల ఊపుతుంది పాటిస్తాం బట్ ఏమి నా తేం బ్రదర్ మినిమం సిక్స్ అవర్స్ సిద్ధపడతాం వాక్యం నేను ఉదయం నుంచి సిద్ధపడుతున్నాను సార్ ఈ వాక్యం మీకు చెప్పాలనుకుంటున్నాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ నుంచి ప్రిపేర్ అయినా కానీ ఒక్క పాయింటే నేను ఇంకా స్టార్ట్ చేసినా ఒకటే పాయింట్ ఇంట్లో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఇంకా ఇది పోదు నాకు తెలుసు ఇది ఇది దీనికి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే దేవుడు నీతో పాటు నివసించాలనుకుంటున్నా నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాడు కానీ నువ్వు అపవిత్రంగా అయిపోయినావు పాపంలో కాబట్టి రక్షణకి ప్రభు నేను అనిపించింది రక్షించబడ్డ నీవు ఆయనతో సవాసం కలిగి ఉండాలంటే ఆయన ఇక్కడ ఉంటే నీకు మేలు కాదు ఆయన ఈ లోకంలో ఉంటే శరీరగా నీకు ఏ రూపంగా సహాయపడాడు ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతేనే ఆయన నీలో నివసించగలడు వేరే ఒక ఆర్ధనకర్త కాబట్టి గల్తీ రాష్ట్రపత్రికలో పావులు కుమారు తండ్రి కుమారుని ఆత్మని మనకు అనుగ్రహించింది నీ హృదయంలో ఏశ్వ ఏ రీతి ఉంటాడు ఆత్మరూపకంగా అది సహవాసం దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఉంటే నువ్వు ఆయనతో సహవాసం చేయగలవు అందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని ఎస్పీజే చర్చ్ వాడిని నేను పుట్టి పెరిగింది పెరిగింది యవనకాలం అంతా హెబ్రోన్ చర్చ్లో దాని తర్వాత కొంతకాలం బ్యాప్టిస్ట్ చర్చిలో దాని తర్వాత కొంతకాలం మేథరిస్ట్ దాని తర్వాత చివరికి ప్రేయర్ పవర్ చర్చ్కి దాని తర్వాత కేబిపిఎం చర్చ్కి ఇక్కడి నుంచి ఇంకెక్కడ తీసుకుపోతుందో నాకు తెలియదు దేవుడు కేబిపిఎంలో ఎంతకాలం ఉంటాడన కూడా నాకు తెలియదు అది మీకే ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను నేను అట్లా గతంలో ఎన్నో చర్చిలు ఇచ్చేసి వచ్చేసాను నేను ఏమి పెట్టుకోలేదు నా దగ్గర నేను కష్టపడి బిల్డ్ చేసిన బిల్డింగ్స్ కూడా ఇచ్చేసి వచ్చేసినాను ఎందుకంటే అది కాదు మన పిలుపు పిచ్చోడి మీద అంటారు చాలామంది కోట్ల ఖరీదు అది బిల్డింగ్స్ ఇప్పుడున్న చర్చ్ హై వదిలేసి వచ్చినావు ఓ పాసర్కొప్పేసి వచ్చేసినాం ఎందుకంటే మన పిలుపు దానికి సంబంధించిన కాదు నువ్వు గ్రామాలకు పోవాలా నువ్వు అడవి జాతుల మధ్యలకు పోవాలా వారికి నువ్వు స్వార్థ ప్రకటించాలా వారిని రక్షణ నడిపించాలా వారికి ఉపశమనం కల్పించాలా వారి పట్ల వాత్సల్యం కలిగి చూడాలా వారి పట్ల దయా కలిగి నువ్వు ప్రవర్తించాలా వారికి అవసరత్వం ఏముందో వారికి ఏ మందులు కావాలన్నా అది ఇవ్వాలా వారికి ఏ హారం కావాలో వారికి ఇవ్వాలా వారికి ఏం అవసరం నువ్వు గ్రహించాలి వాటి వరకు ప్రార్థించాలా అందుకొరకు దేవుడిని నిలబెట్టిండి ఈ లోకంలో సిటీలోనే చర్చ నడిపించుకుంటే ఏమన్నా అర్థం రక్షింపబడ్డ వాళ్ళ దగ్గర టైం ఎందుకు వేస్ట్ చేయాలి నేను రక్షణ అనుభవం లేని వాళ్ళ దగ్గర నేను టైం పెడతాను సత్యం అర్థం చేసుకోండి వృధా చేయకండి టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ప్రతిసారి నేను హెచ్చరిస్తూ ఉంటాను క్రైస్తవ జీవితంలో పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నాం త్వరలో ఇంకొక కాన్ఫరెన్స్ కాబోతుంది గత ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్న ప్రశ్న ఇది ఏ పాస్టర్ నాకు జవాబు చెప్పలేకపోయింది కానీ నేను ఎందుకు ప్రశ్న ఇస్తున్నా మీరు అర్థం చేసుకోండి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కానిచ్చో పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు శాస్త్రులు అంటే ఎవరు చెప్పండి ఇది తలలో మొత్తం నింపుకున్న వాళ్ళు బైబుల్ సమృద్ధిగా నింపుకున్న వారి నీతి కంటే అంటే ఇంకా స్టేట్గా చెప్తాను అండి మొహమాటం లేదు నాకెందుకు మీరు నన్ను మెచ్చుకోవాలని నేను మీకు మీరు నన్ను మెచ్చుకుని వస్తాం లేదు పాస్తర్ల నీతి కంటే మీ నీతి అధికం కానిచ్చో మీరు పోరు పరలోకానికి వారు పోరు మిమ్మల్ని పోనీరాని వాళ్ళ గురించి అన్నాడు వేసుకురావు నా గురించి కాదు మన గురించి కాదు వేసావు అన్న మాటలు నేను చెప్తున్నాను మీరు పోరు పోనిచ్చే వారిని పోయే వాళ్ళని పోనీయరు ఈరోజు ఆ వాక్యం నెరవేరుతుంది కాబట్టి చూడండి మీ నీతి అధికం కాకపోతే మటుకు అంటే నీతి అంటే రక్షణ అనుభవం నీతి అంటే రక్షణ అనుభవం నీ రక్షణని నువ్వు నీ పిలుపుని నువ్వు ఏర్పాటుని నువ్వు కొనసాగించుకోకపోతే చాలా కష్టం ఆ రోజు ఎంతమంది పరలోకంలో ఉంటారు చాలా డౌట్ఫుల్ కదా కాబట్టి ఇప్పుడు చూడండి దేవుడు ఎట్లా నీతో సవాసించాలనుకుంటున్నాడు నేను జస్ట్ కేవలం మీకు ఒక ఉపోద్ఘాతమే చెప్తున్నాను ఈ టాపిక్ ఏంటంటే త్రిత్వంలోని మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అని ఏమన్నాడు నేను వెళ్ళిపోతేనే కానీ ఆయన ఈ లోకంలోకి రాడు తండ్రి తన కర్తవ్యాన్ని నెరవేర్చిండు కుమారుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చిండు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు నీకు ఆయన సహవాసం అవసరము ఇది చర్చి అక్సెప్ట్ చెయ్యదు నేను చెప్తున్నాను ఎక్కడన్నా ప్రపంచం అంతటా అంతా ఎంటర్టైన్మెంట్ వర్షిప్స్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఆకర్షించుకోవాలి మనుషులని మంచి మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టాలా బ్రదర్ మంచిగా అలంకరించుకోవాలా బ్రదర్ ఓ మై గాడ్ చర్చ్ అంతా అట తయారైపోయింది రోజు వరల్డ్గా తయారైపోయింది చర్చ్ లవ్ ఫీస్ట్లు చేసుకుంటుంది చర్చ్ తర్వాత బిర్యానీలు తినాలా దాని తర్వాత పాటలు పాడాలా దాని తర్వాత డ్యాన్సులు చేయాలా ఇట్లా తయారైపోయింది చర్చ సిస్టమ్ ప్రపంచమంతట ఆయన నీ ఎప్పుడు చూస్తున్నావు ఆయన స్వరం ఎప్పుడు వింటావు నీ చిత్త నీ జీవితంలో ఆయన పిలుపుకు సంబంధించినది ఎప్పుడు నెరవేర్చుకుంటావు ఎందుకు నువ్వు జీవిస్తున్నావు నీకు తెలవకపోతే ఏమర్థం ఈరోజు చర్చ సిస్టమ్ అట్ట తయారైంది నువ్వు అట్ట జీవించడానికి వీల్లేదు ఇక మీదట పరిశుద్ధాత్మకు చోటిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన సహవాసం నేను నడిపిస్తాడు ప్రతిరోజు దేవుడు దిగొస్తున్నాడు అదాము ఈ పశువులకి ఏం పేర్లు పెడతావు అదాము ఎందుకంటే వీటి అన్ని మీద నీకు అధికారం ఇచ్చినా నువ్వు చెప్పినట్లు వింటాయి ఆ పశువులు ఈరోజు విన్నావు అవి నాకు తెలుసు వాటిని కొట్టవలసి వస్తుంది కదా కానీ అప్పుడు విన్నాయి వాటికి ఏం పేరు పెట్టాలా నువ్వు పెట్టు ఎందుకంటే ఈ సృష్టిలో నీకు కూడా నేను అవకాశం ఇచ్చిన నాలుకేళ్ళు వచ్చినావు వాటికి పేర్లు పెట్టు ఆ పేర్లు పెడుతుండీ జత్తలు జత్తలు వస్తున్నాయి చాలా మంచిగా కానీ నాకు లేదే జత ఏప్రవ్వే నీ జత అందుకే చూడండి సంఘాన్ని పెళ్లి కుమార్తెతో పోల్చండి నీకు ఆ లెవెల్ ఇచ్చిండు బాగా అర్థం చేసుకోండి మన ప్రభువు నీకు తన పక్కన నిలబడే లెవెల్ పొజిషన్ ఇచ్చండు పెళ్లి కుమార్తె పొజిషన్ ఇచ్చండి అంటే దేవుని పక్కన నిలబడే శక్తి ఆ యొక్క ను ఇచ్చిండంటే నువ్వు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన సృష్టిలో ఆయన సృష్టిలో నీకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిండనేది నువ్వు గ్రహించాలా దాన్ని గ్రహించినప్పుడు ఎంత జాగ్రత్తగా జీవించాలా ఒక పెళ్లి కుమార్తెని విడిచిపెట్టాడని మీకు చూపించిన వాక్యం గతంలో ఎక్కడ విడిచిపెట్టిండు బలిపీఠం దగ్గర పాత ప్రకృతి సహజమైన ఇస్రాల్ పనులు విడిచిపెట్టిండి నేను ఇక ఎన్నటికీ మీ దగ్గరికి రానన్నాడు ఆమోస గ్రంథంలో ఇక మీదికి ఎన్నటికి నేను రాను మీరే నా దగ్గరికి రావాలా నా కుమారుని స్వరం విని స్వీకరిస్తే నేను మీ దగ్గరకు లేకుంటే నేను రాననేసి విడిచిపెట్టేసి వాళ్ళని రెండవ పెళ్లి కుమార్తె నిన్ను విడిచిపెట్టకుండా నువ్వు జాగ్రత్త బుద్ధి తెచ్చుకోవాలి అందుకే మొదటికొని రాష్ట్ర పత్రికా పదోదేలు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతం మీకు బుద్ధి కలగడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి ఈ వాక్యాలు వారికి ఏం జరిగినాయో మీకు జరుగుతాయి వారికి ఏం జరిగినాయో మీకు జరుగుతాయి వారు చెడ్డవాటిని ఆశించినట్లు మీరు ఆశించకూడీ ఆశించడం వలన అనేక మంది అరణ్యంలో వారు తినొచ్చు త్రాగొచ్చు లేచి ఆ ఏంటది బంగారు దూడ ఎదుట నాట్యం చేసినరు వారు ఎంతమంది చనిపోయినారు అనేక మంది మరణించి వారి వలే చెడ్డవాటిని మీరు ఆశించకడి తినడము త్రాగడము సుగించడం కానే కాదు ఈ లోకస్థలలో చేస్తారు మనది అది కానే కాదు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం మనకు అవసరం ఈరోజు అందుకు మీరు ఇందాక మనం ఎందుకు అంతసేపు వర్షిప్ చేసినాం తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద జరుగుతుందని కళ్ళు మూసుకోండి చేతులు ఎత్తండి సంపూర్ణంగా ఎనలో లీనం కాండి లేకపోతే నీకు రాదు పరిశుధాత్మ అభిషేకం అనేకమైన పనులతో అలసిపోతే ఎట్లా చెప్పండి కాబట్టి దేవుడు ఆదాంకి ఎంతో ఆధిక్యత ఇచ్చాడు దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాం తన ఆధిక్యతని సైతానికి అప్పగించిండు అందుకే సైతాన్ వచ్చి ఏ ఇదిగో నీకు తెలుసా ఈ లోకం అంతా నాకు అనుగ్రహించబడింది నాకు అధికారం ఉంది ఈ లోకం మీద నువ్వు నన్ను పూజిస్తే నేనికి అధికారం ఇస్తాను ఇది విధానం దీన్ని లా అంటాం దేవుడు ఆధికారం ఇచ్చిండు ఆధికారాన్ని సైతానికి అప్పజెప్పిండు ఆదాం సైతాన్ అంటుండు ఇదిగో ఈ లోకమంతా చూడు ఈ రాజులన్నీ చూడు ఇవి నేను ఇవి నాకు ఇవ అనుగ్రహించబడ్డాయి ఎట్లా అనుగ్రహించబడ్డాయి నువ్వు నా నా బిడ్డ దొరికెళ్ళి దొంగలించావు నాకు నీ దరికే తీసుకునే అవసరం లేదు నేను దాన్ని ఎట్లా తీసుకుంటా చూపిస్తా చూడు ఎట్లా తీసుకుంటా తెలుసా నా బిడ్డల ద్వారా అందుకు నీకు ఈ లోకాన్ని ఇచ్చిండు ఈ లోకం మీద నువ్వు రాజువు కావాలా ఈ లోకానికి నువ్వు తీర్పు తీరుస్తావు అంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించాలని ఊహించుకోండి కానీ నేను ఒకటి గమనించిన ప్రతిసారి షాప్కి పోయినప్పుడు ఆ వస్తువులు చూసినప్పుడు ప్రభా ఇది నేను కొనాలన్నా లేదా కొనాలన్నా లేదా అని మనసు కొట్టుకుంటా ఉంటుంది మా మిస్సెస్ పక్కన పడి నువ్వు శోధనలో పడుతున్నావు కదా నీకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం కదా మ్యూజిక్ సిస్టమ్స్ అంటే ఇష్టం కదా నేను నేను చాలా అసలు నేను అంత సునాయసంగా ఏమీ కొనను మరీ జిడ్డు ఫెలో నేను ఇప్పుడు ఈ టీవీ కలను అనుకోబోదా నేను ఏం చేస్తాను తెలుసా మీరు ఏం చేస్తారు టీవీ ముందుకెళ్ళి స్విచ్ ఆన్ చేసి లోపల అంతా చూస్తారు కదా నేను అట్లా కానీ కాదు నేను టీవీ వెనకల పోయి చూస్తా ఏమున్నాయి బటన్లు ఎన్ని స్విచ్లు ఉన్నాయి ఎన్ని ప్లగ్గులు ఉన్నాయి ఆ టైప్ అన్నట్టు నా మైండ్ ఇది ఇది ఎట్లా నాకు ఏ రూపకంగా పనికి వస్తుంది ఈ టెక్నాలజీ ఎట్లా అట్లా ఆలోచిస్తా ఎన్ని డబ్బులు పెట్టాలా దీనికి దీనికి ఇన్ని వేలు ఇన్ని వేలు ఎందుకు ఇట్లా ఆలోచిస్తాను అన్నట్టు వేస్ట్ కదా అంతగా ఎందుకు పెట్టాలా కానీ పనికి ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను అప్పుడు నాకు అనిపించింది ఒకవేళ దేవుడే నాకు స్వరం చెప్తానుకో ఏ ఇది కొనక్క అంటే ఎందుకు అంత ఆలోచించాలా ఒక కిలో బియ్యం తీసుకోవాలా ఇలా తీసుకుంటారు ఈ చేత్తుని ఇట్టిట్లా అంటారు ఈ మంచిగా ఉన్నాయంటే సంచి అంతా మంచిగా అంతే కదా శాంపుల్ ఇది ఈ దోశ తీసుకుంటే శాంపుల్ ఈ శాంపుల్ మంచిగా ఉందంటే ఆ సంచిలు ఉన్నాయి అన్ని మంచిగా కదా అని ఒక రెండు కిలోలు ఇవ్వని చెప్తారు పది కిలోలు ఇవ్వని చెప్తారు అంటే నీవు ఎట్లా నీ మనసును ఉపయోగిస్తున్నావు అదే దేవుడు చెప్పినానుకో ఆ బియ్యం తీసుకోకు పైన మంచిగా ఉన్నాయి కింద మంచిగా అని చెప్పిననుకో అప్పుడు నీ పరిస్థితి ఏంది తీసుకుంటావా తీసుకోవు ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా అనేక పర్యాయాలు నేను అట్లా చేయకునిటే బాగుండునే నేను చేయడం వల్ల జరిగింది నాకు ఎవరైనా చెప్తే ఎంత బాగుంటుండే అన్న తలంపు వచ్చిందా లేదా నీకు ఎప్పుడన్నా నీ జీవితంలో కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పెళ్ళి అయినాక రావద్దు తలం ఎందుకన్నా చేసుకున్నాను రా అన్న తలంపు రానియద్దు నేను చెప్పిన చాలామందికి వచ్చింది తలం పని ఆ ఫస్ట్ ఫోటోగ్రాఫే మంచిగా ఉండే చేసుకున్నాక ఫోటోగ్రాఫ్లు పనికిరావు అప్పుడే నీకు దేవుడు చెప్పింటే ఈ బిడ్డ ఈ వ్యక్తిని నీ కొరకు నేను పెట్టలేదని చెప్పింటే విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు కుదరదన్న వాక్యం ఉంది కదా అది ఎందుకు జ్ఞాపకం రాలే నీకు అవిశ్వాసం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అవిశ్వాసంతో పెళ్లి చేసుకుంటే జీవితాంతం శ్రమ అనుభవించాలి కదా లేట్ అయినా పర్లేదు లేటెస్ట్గా ప్రేయర్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుండు కదా ఒక విశ్వాసితో అట్లా చేసుకోక ఎంతమంది శ్రమలో పాలిరు వద్దు అని చెప్తే కూడా చేసుకొని శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో నేనైనా డివోర్స్ చేసుకోవడానికి వీల్లేదు మన గ్రూప్లో భరించు జీవితాంతం ఎందుకంటే నువ్వు అవిధేత చేసినవు వద్దన్న దాన్ని చేసుకున్నావు భరించామన్నాను కొందరు భరించారు కొందరు వదిలేశారు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు ఫోన్లో కూడా చేయరు వద్దన్నందుకు చేసుకున్నందుకు ఎందుకంటే అవిశ్వాసతో నీకు జత మ్యాచ్ ఒకటే కండిషన్ చెప్తా యవనస్తులకి రక్షిపబడిందా లేదా వ్యక్తి నువ్వు వివాహం చేసుకుంటే స్త్రీ కానీ పురుషుడు కానీ రక్షణ అనుభవం ఉందా లేదా బాప్సం పొందిందా లేదా ముఖ్యంగా టెస్ట్ చెప్తున్నా యాసిడ్ టెస్ట్ అగ్ని పరీక్ష ప్రార్థన చెయ్యి బాబు అనలా నువ్వు కాబోయే మామైతే నువ్వు కాబోయే అత్తవైతే బాబు ప్రార్థన చెయ్యి బాబు మా గురించి అని అడగాల అక్కడ టెస్ట్ తెలుస్తుంది వీడు ప్రార్థన పడ కాదా అని డిసైడ్ చేసుకోండి మొహం చూసి కాదు బ్యాంక్ బ్యాలెన్సులు చూసి కాదు వాడికి హైదరాబాద్లో సొంత ఇల్లుందని కాదు అవన్నీ వేస్ట్ ప్రభులో వస్తే సమస్తం ఇస్తాడు హైదరాబాద్లో ఒకటి కాదు రెండు ఇండ్లు ఇస్తాడు ఏం చేసుకుంటావు సున్నాలు వేసుకోనికే డబ్బులు ఎంతో ఖర్చు మెయింటైన్ చేయాలంటే ఎందుకు చెప్పండి అంత బురద ఒక ఇల్లు చాలు పండుకోనికి ఎంత ఒక బెట్టు చాలు మొత్తం ఇంత దేశం ఎందుకు క్రైస్తవ జీవితం ఎట్లా తయారైపోయినా చూడండి అనిలని చూసి నేర్చుకుంది మనం అట్లా కాదు నాకొకటే ఆలోచన ప్రవ్వ నాకు అప్పుడే నీ చె నువ్వు నాకు చెవులో చెప్పింటే నేను ఈ డెసిషన్ తీసుకోకపోయేవాణి కదా ప్రవ్వ అని ఇప్పుడు బాధపడితే ఏం లాభం అంత జరిగిపోయినాక బాధపడితే ఏం లాభం మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా దేవుడు ప్రతిసారి నీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వే ఆయనను దూరపరుస్తున్నావు అర్థమవుతుందా ఆయన నీతో మాట్లాడాలనుకుంటుడు బిడ్డ నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు అట్లా చెయ్యి నువ్వు ఈ రీతిగా జీవించు ఆ రీతిగా జీవించు అని మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు ఆయనకు అవకాశం ఇస్తలేవు ఎందుకో తెలుసా ఏసుప్రభా ఏసుప్రభా ఏసుప్రభా అని ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు నేను వెళ్ళిపోయిన ఇంకా ఇంక నేను ఇక్కడ రాను నేను ఇక్కడ రాను నేను ఇక్కడ ఉండను నేను నీకు వేరే ఒక ఆధారకర్తని ఇచ్చేసి వెళ్ళిపోయిన సిల్ ఆ మీ శాపము మీ పాపముని నేను భరించిన మీ రోగములు మీ వ్యసనములు మీ చెడు తలంపులని నేను భరించిన నేను మరణించి మరణం మీద విజయం పొందిన పాపం మీద విజయం పొందిన శాపం మీద విజయం పొందిన రోగాల మీద విజయం పొందిన ఎందుకంటే నేను రోగ్రస్తులాగా ఉన్నాను అక్కడ మనుషులు చూడనునే నేను వేలాడుతున్నాను శిల మీద అక్కడ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఇవన్నీ భరించిన మీ గురించి విజయం పొందిన ఆ విజయం మీ చేతిలో పెట్టి వెళ్ళిపోయిన నేను రోగుల రాష్ట్ర పత్రిక ఎనిమిదోదయం అందుకే చాలా ప్రాముఖ్యమైంది మీ చేతులు ఆయన ఆ పునరుద్ధాన శక్తిని పెట్టిపోయిండు ఇంకేం ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వా ప్రవ్వా నాకు అది నాకు అది నాకు ఇది నాకు ఇది నాకు ఇది అయనంటున్నాడు నేను అన్నీ ఇచ్చేసిపోయినా మీరు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నారు అన్నీ పొందినామని ప్రార్థించమన్నాడు కదా అనడా లేదా అన్నీ ప్రార్థించమంటే గంటసేపు ప్రార్థిస్తారా ప్రభావ నాకు అది ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని పొందినామంటే అయిపోలే కాబట్టి ప్రార్థన అనేది మర్చిపోయినారు దాని అర్థం ప్రార్థన అంటే ప్రభుత్వ సవాసం కలిగి జీవించడం తర్వాత ప్రార్థన అంటే ప్రభుకి కూడా పర్మిషన్ ఇవ్వడం అది ఇవ్వ తెలియదు ప్రవ్వా నా జీవితంలో నీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను ప్రవ్వా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభ అందుకే మోకలుండి చేతులు నేను నిస్సహాయిని ప్రవ్వ నీ సాయం నాకు కావాలి ప్రవ్వ నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నా నా ఫ్యూచర్ నీకు ఒప్ప చెప్తున్నాను నా కెరియర్స్ నీకు గొప్ప చెప్తున్నాను నా గోల్స్ నీకు గొప్ప చెప్తున్నాను నా ఆశ నా ఇంట్రెస్ట్లు నా డ్రీమ్స్ నా డిజైర్స్ అని నీకొప్ప చెప్తున్నాను ప్రవ్వా నువ్వు నడిపించు ప్రవ్వా అనేదే ప్రార్థన ఆయనకి పర్మిషన్ ఇస్తున్నావు ఆయన పర్మిషన్లు ఇవ్వకపోతే నీలో ఆయన తలుపు కొడుతున్నాడు ఉన్నాడు లేదు లవదీకి సంఘకాలంలో తలుపు కొడుతున్నాడు ఎవడు లోపల రాణిస్తున్నాడు ఏప్రవ్ నీ చివరి సంఘకాలంలో ఆయన తలుపు బయట కొడుతున్నాడు ఎవ్వరు చర్చిలోనికి రాణిస్తలేరు లోపల ఏం చేస్తున్నారు మీరు లోపల ఏం పాటలు పాడుతున్నారు మీరు లోపల ఏం ప్రార్థనలు చేస్తున్నారు ఆయన బయట నిలబడిన వాక్యం కాబట్టి చూడండి ఆయన నీ ఆయనని నువ్వు ఆహ్వానించకపోతే ఆయన నీ ఇంట్లోకి రాడు ఆయన నీ హృదయంలో ఆహ్వానించకపోతే ఆయన నీ హృదయంలోకి రాడు ఇదనం తీర్మానించుకోండి ఏ స్ప్రవ్ నీ హృదయంలోకి రావాలా అంటే త్రిత్వంలోని మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ రూపంగానే ఇంకా వేరే మార్గమే లేదు నీకు ఎవరు వ్యతిరేకంగా చెప్పలేరు ఎందుకంటే థియాలజీ చదివిన నాకు తెలుసు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలుసు వాళ్ళు ఏ డైరెక్షన్ నుంచి మాట్లాడతారో నాకు తెలుసు పరిశుద్ధాత్ముని ద్వారా తప్ప యేసు ప్రభు హృదయంలోకి రాలేడు నీకు అన్నీ ఇచ్చేసిన విజయం ఇచ్చేసిన మరణం మృంగివేయబడింది మరణం మీద నీకు అధికారం ఇచ్చిన నీ చేతిలో పెట్టిపోయిన నువ్వు చస్తావా బ్రతుకుతావా నీ ఇష్టం నువ్వు తీర్మానించుకో నీ ప్రార్థన జీవితం ద్వారా అన్ని పొందుకో ప్రవ్వా నీకే కృతజ్ఞతలు అందుకే మనం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమర్పణ అర్పించుకుంటున్నాం వదనాలు చెప్పుకుంటున్నాం దేవుని ఆయన మహిమపరిశ్నం అని కొనియాడుతున్నాం మన ఘనపరిశ్నం ఎక్కడ ఆయన హెచ్చింపబడతాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి ఎక్కడ నిన్ను హెచ్చించుకుంటావో అన్నీ పడిపోతాయి అన్నీ పడిపోతాయి నిన్ను హెచ్చుకుంటే ప్రభుకు నువ్వు ప్రాధాన్యత ఏసుక్రీస్తు నామాన్ని హెచ్చించకపోతే నీకు స్వస్థత రాదు అది ఎవరు చెప్పాలా నీకు పరశుధాత్ముడు చెప్పాలా అందుకు నీకు పరశుదాత్మ అవసరం పరశుధాత్ముడు ఇస్తాడు తలంపు తండ్రిని ఎట్లా సంబోధించాలా యుక్తంగా మీకు ప్రార్థన చేయడానికి రాదు అనడం లేదు రౌల పత్రిక నేపథ్యంలో యుక్తంగా అంటే జ్ఞానం కలిగి ఆత్మలో సత్యంలో ఆయన్ని ఆర్దించడం మీకు రాదు అందుకే మీకు పరిశుధాత్మ అవసరం అంటాడు పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు ఉచ్చరింప శక్యం కానీ మూల్గులతో మనపక్షంగా అతను విజ్ఞాపన చేస్తాడంట తండ్రి సన్నిధిలో ఇది అర్థం చేసుకోవాలా నిన్న నేను రవి బ్రదర్ చెప్తున్నాను ఒక విషయం మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా బ్రదర్ అంటే మన చర్చ్ మెంబర్స్ చెప్పవా ఆయన అనుకోవాలి అడగాల కదా ఆయన అడుగుతలేడు కానీ నాకు తెలిసి కదా మరి చర్చ్ మెంబర్స్ ఆత్మ హృదయం ఎందుకు రవి బ్రదర్కే చెప్పాలి నా బ్రదర్ ఎందుకు బ్రదర్ నీ రవిబ్రదర్కి చెప్పాలి నా బ్రదర్ ఎందుకు రవి బ్రదర్కి అన్నీ తెలవాలా అందరికీ తెలవాలా టైం ఒక టైంలో ఎవరికి బయలుపరచబాలో వాళ్ళకి బయలుపరచబడుతుంది నేను ఇది గ్రహించిన చిన్నప్పటి నుంచి ఆ వాక్యం నా దగ్గరికి వస్తే నేను గట్టిగా పట్టుకుంటా పోనీ నేను రాసేసుకుంటాను నా బైబుల్ ఎక్కడో వాక్యాలు ఎక్కడో ఇవి మూడో బైబుల్ ఇది నా బైబుల్ కాదు ఇది బ్రదర్ అన్నీ రాసేసుకుంటాను ఎందుకంటే మన దొరకదు అవకాశం ఆ వాక్యము మళ్ళీ కనిపించండి కళ్ళకి నీ ఇది మతిమర్పు జీవి కదా మనిషి మతిమార్పు జీవి అన్నీ మర్చిపోతాం సంతోషం మర్చిపోతాం దుఃఖం కూడా మర్చిపోతాం క్షణాలలో అంత బాగా తయారు చేసిండు మనిషిని దేవుడు దుఃఖం అటునే పెట్టినకో డిప్రెస్ అయిపోయి డిప్రెస్ అయిపోయి రోగాలతో చచ్చిపోతావు డిప్రెషన్ కూడా పా పారిపోవాల్సింది దగ్గరికి డిప్రెషన్ ఒక దయ్యం అని చూపిస్తాను నేను నీకు స్కిజోఫ్రీనియా మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని దయ్యాలు ఆర్టిజం ఒక దయ్యం దాని బంధించడం గద్దించడం నేర్చుకోవాలి మీరు ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సహాయం ఎందుకంటే టీవీ కొన్నప్పుడు నువ్వు అడగల హోలీ స్పిరిట్ ఇది నేను కొనాలన్నా లేదా కూరగాయలు తెరవైనప్పుడు ఈ కూరగాయలు కొనాలా లేదా దీంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయా లేదా దీంట్లో ఏమైనా రోగం లేదా దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయా మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఈ సీజన్ నుంచి మొదలుకొని ఫిబ్రవరి వరకు అన్ని రకరకాల రోగాలు వస్తాయి తర్వాత హాస్పిటల్స్ ఫుల్ నిండిపోతాయి మీకు తెలుసు అది నేను చెప్పనవసరం లేదు అదేం ప్రవచనం కాదు ఫుల్ నిండిపోయినాయి అయితే ఇందాక ఎవరు అంటున్నారు ఆల్రెడీ హాస్పిటల్స్ అంటున్నారు ఎవరు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు ఆల్రెడీ హాస్పిటల్స్ నిండిపోయినాయి అందరు జలుబులు దగ్గులు జ్వరాలతోనే వచ్చేస్తారు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రభు ఇది ఎట్లా సాధ్యం ఈ సీజన్లో ఎందుకు వచ్చేస్తాయి ఈ సీజన్లో ఎందుకు రావాలా ఎండాకాలం ఎందుకు రావద్దు ఆయన మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తుంది కదా సార్ లో సీజన్లో హోటల్స్ అలా ఫుడ్డు తినకూడదు స్టెయిల్ ఫుడ్డు ఎప్పటిదో ఫ్రీజ్ చేసి పెడతారు ఈ లో ఐస్ క్రీమ్స్ తినద్దు ఐస్ క్రీమ్ మీద ఫంగస్ ఏర్పడుతుంది ఈ సీజన్లో కండ్లకు కనిపించదు తినేస్తారు ఫంగస్ కడుపులోకి పోతుంది రోగం వస్తుంది ఇంకో సీక్రెట్ ఈరోజు నేను చాలా చెప్తాను అందరు చెప్తానండి ఈ సత్యం ఏం తెలుసా మీరు ఎట్టి పరిస్థితుల్లో సిక్కుకోవడానికి వీలదు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రభునామాన్ని బట్టి యేసుక్రిస్తు నామం ఎవరు సిగ్గు గడానికి వీళ్ళేదు ఇప్పుడు బ్రదర్ నేను నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా జాన్వరి నుంచి ఈ నెల ఈ ఈ నెల వరకు నాకు ఒక్క సిస్టర్ తప్ప ఎవరు ఫోన్ చేయలే లేకుంటే ఎప్పుడు ఫోన్స్ చేస్తారు నాకు ఆ ఈ రోగం ఉంది ఆ సమస్య ఈ సమస్య జనవరి నుంచి నేను చెప్తాను ఈ నెలలో ఎవరు సిగ్గడానికి వీళ్ళేది యేసుక్రిస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా మీ ఆత్మతో నేను మాట్లాడగలను నాకు అధికారం ఇచ్చింది దేవుడు ఈ టైంలో ఈ టైంలోనే ఇక్కడ కాబట్టి కాబట్టి ఎవరి శరీరాలలో ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియాలు పంచడానికి వీల్లేదు అవి ఎంటర్ ఎట్లయితే నేను చెప్తున్నా మీకు అర్థమవుతున్నాయా అవి మృత్యులోకం నుంచి బయటకు వచ్చినాయి పాపం కాలంలో అంతవరకు హెల్ కూడా క్రియేట్ కాలేదు బైబుల్ మీకు ఎక్కడ కనిపించదు ఎప్పుడైతే వాళ్ళ పాపం చేసినారో మొత్తం తారుమరైంది ఈ సృష్టి అంతా గొర్రెపిల్ల సింహము కలిసి గడ్డి మేసాడు సింహం అడుంది వాక్యం మళ్ళీ ఎందుకు అది ఇప్పుడు చంపుకొని తింటుంది నువ్వు చేసిన తప్పు వలన నువ్వు బ్రదర్ ఆదమా వాళ్ళు తప్పు చేస్తే అవి ఎందుకట్లా తయారైనాయి బ్రదర్ అవి నీ ఆధీనంలో ఉన్నాయి నువ్వు చేసిన పాపం వాటి కంటినాయి నీ ఆధీనంలో ఏమున్నాయో అన్నిటికీ సంక్రమిస్తుంది పాపపు పరిణామం అందుకు ఈ సృష్టి మొత్తం తారుమలైపోయింది అవుట్ ఆఫ్ గేర్ దిస్ ఈజ్ అ ఫాలెన్ స్టేట్ ఈ సృష్టి పడిపోయిన సృష్టి దాన్ని విమోచించడం కోరికే ప్రభు లోకంలోకి వచ్చిండు కేవలం నిన్ను నన్ను రక్షించుకోవడం కొరకే కాదు ఈ సృష్టిని మొత్తాన్ని రెస్టోర్ చేయడానికి వచ్చింది ఆయన ఆయన మరణము అంత గొప్పది అంత ప్రాముఖ్యమైనది ఆయన జీవం ఆయన మరణం కాబట్టి నేను ముగిస్తున్న వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్వరం వినలేవు వెళతాను ఏం మాట్లాడ ప్రవ్వా ఆయన చెప్పాలని లేకపోతే ఇంటెలెక్చువల్గా ఉంటుంది వాక్యం లేకుంటే ఎంటర్టైన్మెంట్ లాగా మిమ్మల్ని నవ్పించేలాగా ఉంటుంది నేను నవ్వించటం కాదు ఇది నొప్పించేది గానే కాదు ఇది వాక్యం అర్థమవుతుందా భయంకరమైన స్థితిలో లోకము ఎంతమంది మీరు గ్రహిస్తున్నారు ఆయన రాకడా సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి జన లేస్తలేదా యుద్ధ సంవత్సరాలు వింటలేరా రకరకాల రోగాలు లేవా కరువు ప్రపంచాత్మకంగా ఎంతమంది తెలుసు కరువు బాధితులు ఎక్కువగా మరణించింది ఈ దేశమని చాలామంది ఆఫ్రికా అంటారు కానే కాదు ఈ దేశం మీకు స్టాటిస్టిక్స్ తెలియదు కాబట్టి నంబర్స్ తెలియదు కాబట్టి ఎక్కువగా మరణిస్తుంది ఈ దేశంలో ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి తెలుస్తలేదు వాళ్ళకి మనకు తెలుస్తలేదు కానీ బాగా అర్థం చేసుకోండి బహు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇంకా నేను అవన్నీ మీకు చూపించదాల్చుకోలేదు మీరే ఊహించుకోండి దినములు చెడ్డవి మీకు తెలుసు ఎఫ్ఎల్ రాష్ట్రపత్రికల వాక్యం దినములు చెడ్డవి మీ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోవడం నేర్చుకోవాలా ఒక కన్నేసి ఎందుకంటే ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు గొప్ప దైవజనులు రాబోతున్నారు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి హీలింగ్స్ ఎవడు ఊహించని రీతిగా హీలింగ్స్ జరగబోతున్నాయి అవి ఎప్పుడో రిలీజ్ చేసిండు మనకు దేవుడు కాబట్టి ఈ వాక్యం మీరు స్వీకరించకపోవచ్చు మీ పిల్లలు స్వీకరిస్తారు నాకు తెలుసు స్వీకరించే ఈ వాక్యం అన్నీ చూపిస్తున్నా కూడా నేను నేనే ఆ నేనే ఆ నేను స్వీకరిస్తే ఈ వాక్యం ఈరోజు పసిపిల్లలకే కదా ఆయన బయలుపరిచింది ఇవన్నీ బాలురికి బయలుపరచాడు జ్ఞానులకు కాదు నువ్వు ఎంత చదువుకుంటే ఏం లాభం ఇవి అర్థం చేసుకునే స్థితులు ఉన్నావు నీ ఆత్మీయ స్థితిని సరి చేసుకో పరిశుధాత్మ కొరకు కనిపెట్టండి నేను ఎందుకో ఈ స చెప్పాలనుకుంటున్నాను నైంటీ టూ వరకు నాకు ఆశ ఉండే పరిశుధాత్మ పొందుకోవాలని చాలామంది చెప్తున్నారు కానీ మా చర్చశాలి చెప్పరు ఎట్లా పొందుకోవాలి కూడా చెప్పరు ఎట్లా వస్తుంది పరిశుభాత్మకుడు చెప్పాడు ఇది ఇది రియల్గా జరిగేది పరిశుధాత్మడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురంది వాక్యం ఎప్పుడు వచ్చింది నా దగ్గరికి శక్తి నన్ను చూస్తే సైతాన్ శక్తులు గజగజ వనకాల మళ్ళీ దగ్గర లేదే శక్తి సైతం చూస్తే ఒకప్పుడు భయపడేవాడిని ఎవరన్నా దయ పట్టమని చూస్తే భయపడేవాడిని ఇప్పుడు నాకు ఆ భయం లేదు అది ఎటువంటి దయమని కావచ్చు జీను దయం కావచ్చు వరల్డ్ సిటీలో పంపిస్తారు దయ్యాలు బహు డేంజరస్ దయలు దాంతో కూడా కొట్లాడగలుగుతున్నాను నేను ఇప్పుడు దాన్ని బంధించగలుగుతున్నాను ఎదిరించగలుగుతున్నాను ఎక్కడికి వచ్చింది చెప్పండి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే నీకు శక్తి లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసుకో ఎంత ఉపాసం ఉండవు జరగదు ఎంతగా ప్రార్థన చేసినా మనుషులు చనిపోతున్నారు బ్రదర్ చర్చిలో ఎంతగా ప్రార్థినా రోగాలతో అట్లనే బాధపడుతున్నారు బ్రదర్ చర్చిలో ఎందుకు బ్రదర్ శక్తి లేదు బ్రదర్ అగ్ని లేదు బ్రదర్ చర్చిలో అగ్ని లేదు అగ్ని ఆరిపోయింది చర్చిలో అందుకే కొట్లాటలు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ధన వ్యామోహం అయిపోయింది చర్చి సిస్టమ్స్లలో ఎక్కడ చూసినా పాలిటిక్స్ అయిపోయినాయి చర్చి సిస్టమ్స్లో ఎల్డర్స్ కొట్లాడుకుంటున్నారు రక్తాలు గుద్దుకుంటున్నారు ఎక్కడుంది ఐక్యత ఒకప్పుడు ఐక్యతను ప్రకటించిన చర్చిలు కొట్టుకుంటున్నాయి ఈరోజు రక్తాలతో లాయర్లకి లక్షల లక్షల డబ్బులు ఇచ్చేస్తారు నీ కానుకలు నీ కానుక బైబుల్లో నేను నేసాలు చూపించిన వాక్యం నీ కానుక నాలుగు భాగాలుగా విభజింపబడాలంట ఒక భాగము యాజకులకు పోవాలా ఒక భాగము అనాథలకు పోవాలా ఒక భాగము విదోరాలకు పోవాలా మరి భాగము పరదేశులకు పోవాలా అంటే ఈ సిటీకి బయట నుంచి పాపం వాడికి ఇక్కడ ఏం దొరకదు వాడికి తినే తిండి ఉండదు పనుకొని స్థలం ఉండదు వాడిని కూడా ఆదరిస్తున్నారు చెప్పండి ఏ చర్చ్ ఆదరిస్తుంది చెప్పండి హైదరాబాద్లో ఏ చర్చ్ చెప్పండి ఒక చర్చ్ చూపి మళ్ళీ ఏం చేస్తుంది కానుకలు బైబిల్లో వాక్యం చూపిస్తాను నేను మీ కానుకలని నాలుగుగా విభజించాల ఒక భాగమే యాజకునికి పోవాలా పాస్తరికి పోవాలా తక్కిన మూడు భాగంలో సంఘానికి పోవాలా మనం చేస్తలేము అట్లా ఎట్లా నీకు శక్తి వస్తుంది చెప్పండి ఎక్కడికి నీకు శక్తి ఎందుకు నీ రోగాలు నేను నేను విడిచిపెట్టు ఆయన ఆజ్ఞకి విరుద్ధంగా జీవించడం వల్ల అవి రోగాలు నీతో పాటు ఉండిపోతున్నాయి ఏదైనా కళ్ళు మూసుకోండి కొంచెంసేపు మీరు ధ్యానించండి ప్రవ్వా నేను ఎందుకు నీ స్వరం వినలేకపోతున్నాను నేను ఎందుకు నిన్ను చూడలేకపోతున్నాను నేను ఎందుకు పరులోకి ప్రయాణం చేయలేకపోతున్నాను హృదయ శుద్ధి గలవారు ధనిలు అంటున్నారు కదా ప్రవ్వ నేనే పాపం చేస్తలేను అయినా కానీ ఎందుకు నేను చూడలేకపోతున్నాను నేను ఎంతగా ప్రార్థన చేసినా నా రోగాలు ఎందుకు నన్ను విడిచిపెడతలేవు నేను ఎంతగా ప్రార్థన చేసినా ఎందుకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఈ డయాబెటీస్లు ఎందుకు ఈ క్యాన్సర్లు ఎందుకు కిడ్నీ ఫెయిలియర్లు ప్రవ్వా నేను ఎంతగా ప్రార్థన చేసినా నా డి ఈ డిప్రెషన్ నేను ఎంతగా ప్రార్థన చేసినా నా కెరియర్స్ ఎందుకు సక్సెస్ఫుల్గా లేవు నా ఉద్యోగాలలో ఎందుకు నేను ఉన్నత స్థితికి లే నేను ఎందుకు సరిగా చదువుకోలేకపోయినాను ఆర్థికంగా ఎందుకు నేను అభివృద్ధి పొందలేకపోయినాను ప్రవ్వా నాకు విశ్వాసం ఉంది కానీ నా ఆర్థిక స్థితి నా విశ్వాసాన్ని పడగొడుతుంది ప్రవ్వా నాకు విశ్వాసం ఉంది కానీ నాకు చదువు వలన నా విశ్వాసం సన్నగిలుతుంది ప్రవ్వా నాకు విశ్వాసం ఉంది కానీ నా జీవితంలో నాకు ఏం మేల్లు కలుతలేవు ప్రవ్వా నా విశ్వాసం సన్నగిలుతుంది ప్రభు దినం పరశుదాత్మ దేవ నాకు సాయం అనుగ్రహించు నేను ఎట్లా ప్రభునితో సహవాసం కలిగి జీవించాలా నాకు మార్గం చూపించు నాలోనికి రమ్మని నేను ఆహ్వానిస్తున్న నీ నన్ను అభిషేకించి దినం నన్ను ప్రభు చెంత నడిపించు ప్రభుత్వం సంభాషించాలా ఆయన ఆయన నేను చూడాల కళ్ళారా యొల రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆరో భాషంలో మీరు చూపిస్తున్నారు రక్షింపబడ్డ వారందరికీ పర్లోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చొని సంభాషించే భాగ్యం ఇచ్చిరని ఆయనతో సంభాషించి ఈ లోకంలో తిరిగి వచ్చి మళ్ళా ఆయన చెప్పిన పనులన్నీ చేయాల నాకు అనుగ్రహించు ఆ అవకాశం ఆది ఆధిక్యత రవ్వా మా మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన నేనే పంపిస్తాను మీరు అన్నారు ప్రవ్వా బాప్తి సమిచ్చి యోహను అదే చెప్తాడు నేను మీకు నీళ్ళలో బాప్ సమిచ్చి కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన మీకు ఆత్మతోను అగ్నితోను బాప్ శమిచ్చినాడు ప్రవ్వా ప్రవ్వా మాకు ఆ అభిషేకం ఈ ప్రవ్వాజు ఆత్మ అభిషేకం అనుగ్రహించింది ఆయన ఎంతో దుఃఖంలో ఉన్నాం ప్రవ ఈరోజు మా పరిస్థితులు మా కుటుంబాలు సరిగా లేవు ప్రవ్వ మా పిల్లల భవిష్యత్తులు సరిగా లేవు ప్రవ్వా వారికి ఉద్యోగాలు లేవు ప్రవ్వ వారి పెండిళ్ళు డిలే అయిపోయినాయి ప్రవ్వా వారికి సంతానం డిలే అయిపోయింది ప్రవ్వా కనికరించమని ప్రార్థిస్తున్నాం పరిశుధాత్మ దేవ నడిపించి మమ్మల్ని మేము ఎక్కడ తప్పిపోయినామో చూపించి మేమెక్కడ మమ్మల్ని మేము సమర్థించుకుంటున్నామో మాకు చూపించు ప్రవ్వా మా పిల్లల్ని ఎట్లా మేము పొందుకోవాలా ప్రవ్వా మీలో వాళ్ళు మా చేయి జారిపోతున్నారు ప్రవ్వా వాళ్ళు ఎట్లా మీ దగ్గరకు లాక్కొని రావాలా జ్ఞానం అనుగురించినైనా మానవ తలంపులు ఉపయోగించి నిష్ఫలం అయిపోయినాం బహు బాధకరంగా ఉంది ప్రభ ఈ దినం భరించరాని బాధ వేదన మమ్మల్ని వెంటాడుతుంది ప్రవ్వా పరిశుధాత్మ దేవ మమ్మల్ని నడిపించిన అయినా మాకు ఆదరణ దయచేయండి మీరు ఆదరణ కర్తనుంది వాక్యం మా హృదయల ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరికి మీ ఆదరణ దయచేయినైనా ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రవ్వా ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆత్మవరాలు అనుగ్రహించిన అయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ ఫలం కనిపించాలి దినం నుంచి అటువంటి భాగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను గొప్ప తండ్రి ఈ యొక్క ఆరద అంతట్లో మీరు ఆధిపత్యం వహించేందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ ఇక్కడ ఉన్న ముట్టండి స్వస్థపరచండి ప్రతి చీకటి శక్తులను గద్దస్తున్నాను ఏసుక్రీస్తు పరిశోధన విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎవరిలో ఉండడానికి వీలేదు ఏ కుటుంబంలో ఉండడానికి వీలు ఏ శరీరంలో ఉండడానికి వీల్లేదు ప్రతి అనారోగ్యాన్ని నేను గద్దాం ఏసుక్రిన్న ప్రతి హెల్త్ ప్రాబ్లం గద్దిస్తాను డిపార్ట్ ఫ్రమ్ దియర్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ ఛార్జు ఓ గొప్ప దివ వీరందరినీ మూర్తి స్వస్థపరచండి వీరి జీవితాలు అద్భుతంగా జరిగించండి ప్రతి చోట మీ కొరకు సాహస నిలు పెట్టుకోమని మేము మొమాట సిగ్గుపడద్దు ప్రవ్వా భయపడద్దు ప్రా మీ నామాన్ని ధైర్యంగా మేము ప్రకటిస్తాం అందుకొరకు మేము ఇంకా బ్రతికినాం ప్రవ్వా కాబట్టి నైనా మీ అందే మాకు మేలు ప్రవ్వ బ్రతికినా చచ్చిన మీ అందే మాకు మేలు ప్రవ్వా ధైర్యంగా ముందు పోలాగిన వీరందరినీ సిద్ధపరచుకోమని ఈ ఆరాధనలో మీరు ఆధిపత్యం వయసు అనేది మీకు ఎంతో మొదలర్పించుకుంటున్నావు ఈ కుటుంబాన్ని మరో ఉన్నత స్థితికి లేవనెత్తండి ఆత్మీయ జీవితంలో ప్రకృతి పరంగా కూడా ఆశ్రయించండి ఫ్రీలారా ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం వాక్యం సలభిస్తుంది కాబట్టి ప్రతి డైమెన్షన్స్లో వీరిని అభివృద్ధి పరిచి వచ్చిన వారిని అందరిని అభివృద్ధిపరిచి మీరు రాకడ వరకు సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభా త్వరగా రామ్ ఏసు రక్తం ఏం చేయం ప్రవేశమేం చేయండి ప్రవేశ రక్తం సంపూర్ణమే చేయండి అపవాది కళలకు నాశనం తండ్రి నీ కారణం నిరంతరం జయం జయం జయం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనడునుగాక ఆ మేన్ అందరికీ ప్రైజులాడు